కాబట్టి నాది అన్నారంటే అభినయంలో పడిపోతుంది ఈ విషయాన్ని ఈ అభినయాన్ని గురించి చాలా విస్తారంగా రాయడమైనది దీని గురించి ఎవరోలో అన్నారు కూడా అభినయాన్ని గురించి మీరు వెరీ కాంప్రహెన్సివ్ ట్రేటైల్స్ కింద రాశారండి అని ఎవరోలో ఉన్నారు మాతో ఎవరో అన్నమాట మీతో అన్నమాట ఆ పుస్తకంలో ఆ విశేషం ఉంది మీరు గమనించగలరు తర్వాత భగవద్గీతలో విద్యాభినయ సంపన్నీ బ్రాహ్మణ శబ్దానికి నిర్వచనంగా ఇచ్చారు గీత ఈ శిక్షణం లెక్సికన్ అని అంటారు గీతలో ఉండే పదాలకి నిర్వచనం అక్కడే దొరుకుతుంది సో బ్రాహ్మణ ఎవరు బ్రాహ్మణుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అది అక్కడికి నిర్వచనం దానికి అది మీరు డిక్షనరీ పట్టుకోక అక్కడికి అది సరిపడింది జ్ఞానము జ్ఞానంతో పాటు వినయము అరౌండు నిండా సంపన్నుడు అంటే నిండా ఉండడం వాడే బ్రాహ్మణుడు అనే అర్థం మనకు దాన్ని బట్టి విద్య ఉంటే బ్రాహ్మణుడు అయిపోడు విద్యా వినయములు ఉంటేనే బ్రాహ్మణుడు అవుతాడు లేకపోతే ఎరగన్స్ ఆఫ్ స్కాలర్షిప్ ఉంటుంది ఎరగెన్స్ ఆఫ్ స్కాలర్షిప్ ఇప్పుడు శ్రీనాథుడు గిండిమ భట్టు మీద నెగ్గాడు అని మన కథల కింద చెప్తారు దాంట్లో శ్రీనాథుడు వెంటనే గిండిమ భట్టు యొక్క ఢక్కని పగలగొట్టు పగలగొట్టే పద్యాలు కూడా చెప్పాడని ఉటంకిస్తారు అదంతా ఆల్ ఆఫ్ దట్ కంసరగెన్స్ ఆఫ్ శ్రీనాథ అది కానీ మీకు స్టేజ్ మీద నాటకాలు వేసేప్పుడు సినిమాల్లోనూ ఇట్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ అ డిఫరెంట్ లైట్ మేబీ దట్ ఈజ్ ఫైన్ ఆ కాంటెక్స్ట్లో దట్ ఈస్ ఫైన్ దాంట్లో మనం తప్పు పట్టేది లేదు బట్ వీ నో ది హార్ట్ ఆఫ్ హార్ట్స్ మనకి తెలుస్తూ ఏది ఇది విద్వత్తుని బట్టి వచ్చినటువంటి అహంకారము గర్వము అది స్పిరిచువల్ అయితే మాత్రం కాదు ఇంకా స్పిరిచువాలిటీ ఇస్ ల్యాకింగ్ ఇన్ ఇట్ అని తెలుస్తూ ఒకవేళ ఢిల్లీ ముభట్టు కంటే శ్రీనాథుడు మహావిద్వాంసుడని నిరూపణ అయితే శ్రీనాథుడు వెళ్ళి ఢిల్లీ ముమ్మట్టు భుజం మీద చేవేసి ఆయన ఢక్కను ఆయన అట్టబెట్టుకొనించి ఆ ఢక్కని పగలగొట్టడేందుకు ఏదో ఆయన పెట్టుకున్నాడు పెట్టుకొనించి తనకిచ్చినటువంటి రాజ్య సత్కారం ఆయనతో పాటు సమానంగా పంచుకుని ఏదో ఒక సభలో ఒక గంటలో నా ఆయన కంటే నిరూపితమైన ఆయన కూడా మహావిద్వాంసుడు మరో సందర్భంలో హీ కుడ్ హ్యావ్ వన్ ఇట్ ఈజ్ ఎనీబడీస్ గేమ్ అని కనుక చెప్పు ఉంటే అది వినయం అవుతుంది ఇట్ షుడ్ బి లైక్ ద ఆట ఆట నెగ్గినప్పుడు కూడా ఇది వన్ క్రికెట్ ఉంటుంది టీ ఏదో వన్ డే ఉంటుంది అది ఎలా నెగ్గుతారో తెలుసిన అది ఆన్ ద డే ఆన్ ది స్పాట్ ఎవరు పడగాలి వాళ్ళు ఎగ్గేస్తారు వీడికి వికెట్లు పడవు ఫస్ట్ పడదు చాలా ఆలస్యం అవుతుంది ఫస్ట్ వికెట్లు పడ్డాం దాని మీద వీళ్ళు బిల్డప్ చేసి నెగ్గేస్తారు ఇదే టీము మళ్ళీ వారం రోజుల తర్వాత ఇంకో మ్యాచ్ అయినప్పుడు ఫస్ట్ వికెట్ ఫస్ట్ ఐదు నిమిషాల్లో గడిపోతుంది దాన్ని వెంట వెంటనే రెండు మూడు గడిపోతాయి దాంతో వాళ్ళు ఇన్నింగ్స్ని బెల్డప్ చేయడానికి చాలా కష్టపడతారు కష్టపడి ఏదో కొంత స్కోర్ అక్కడ పెడతారు సమ్ మీడియా అక్కడ దాన్ని డిఫెండ్ చేయడం కష్టం హెదర్వాడి చేస్తే సేమ్ టే ఎందుకు ఎలా అయిందంటే సేమ్ పీపుల్ సేమ్ టాలెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఒక్కటే మాటండి వాళ్ళు ఇలా చెప్తారు ఆన్ ద డే ఎవడు బాగా వాళ్ళు మొన్నటి మళ్ళీ దిగ్గుదాడనే నమ్మకం ఏమి లేదు కాబట్టి నెగ్గిన వాడు కూడా అభినయాన్ని కలిగి ఉండడానికి సంబంధం ఏమైంది కాబట్టి రిచ్ మ్యాన్ సారకిన్స్ స్కాలర్ శారకి తర్వాత కర్మనిష్ఠుని యొక్క ఎవడెన్స్ మేము కర్మల దక్షుడు అది కూడా బంధమే భక్తుని ఎవడెన్స్ మేము భక్తులము దట్ ఈజ్ ఎవడెన్స్ అది కూడా అవినయము ఈ విధంగా ఈ అనేక రూపాల్లో ఉంటుంది దీనిని తొలగించండి ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి నమంతి ఫలినో వృక్షాహ నమంతి గుణినో జనా సృష్ఠం కాష్టంచ మూర్ఖంచ మూర్ఖశ్చ నా మంచి కదాచన పేజీ టెన్లో ఉందో శ్లోకం పళ్ళు బాగా కాయలు బాగా కాసిన చెట్లు వంగి ఉంటాయి మీరు చూడచ్చు ఈ మామిడికే సీజన్లో ఆ చెట్లు అలా బరువుకు వంగిపోతూ తర్వాత గుణవంతులైన జనులు పండితులు చాలా వినయంగా ఉంటారు ఎండు పుల్ల వంగరు విరుగుతుంది తప్ప వంగరు మూర్ఖుడు కూడా బెండవడం అలా పౌరమూతగా నిలబడి ఉంటాడు అంటే వినయము లేని వాళ్ళే ఉంటారు ఇంకా వినయాన్ని గురించి చెప్తూ మనం దగ్గర నిద్రలేసి కాలు నేల మీద పెట్టేప్పుడు కూడా అయ్యో కాళ్ళతోటి నేలను తొక్కుతున్నాము అనే భావనతో ప్రార్థన చేస్తాం విష్ణుపత్తిని నమస్తుభం పాదస్పర్శం క్షమస్వమే అది వినయంలో మంచి నిష్ట కాళ్ళతో తొక్కుతున్నాను నన్ను క్షమించుకొని నేల తల్లిని ప్రార్థిస్తారు అలాగే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కరచరణ కృతం వాక్కాయజం కర్మజంవా కర్మలు చేస్తూ ఉంటాం చేతులతోటి కాళ్ళతోటి పూజ చేస్తారు కాళ్ళతో ప్రదక్షిణలు చేస్తారు వాక్కుతో పారాయణలు చేస్తారు దేహంతో ప్రదక్షిణాలు చేస్తారు లేకపోతే సాష్టాంగాలు చేస్తారు ఇటువంటి కర్మలు ఎవో చేస్తూ ఉంటాయి మానసం కర్మ చేస్తాం వాక్కు కర్మ చేస్తాం మానసం తర్వాత ఏవో చెవులతోటి తప్పు విషయాలు విని కళ్ళతోటి తప్పు విషయాలను చూసి అపరాధం కూడా చేస్తాం ఒకప్పుడు విధించిన కర్మలను చేస్తాం ఒకప్పుడు విధించని కర్మలను కూడా చేస్తాం ఇదంతా కూడా నీవు క్షమించవలసినది మహాదేవ శంభో అని ప్రార్థన చేస్తారు జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అక్కడ కూడా ఈ యరగన్స్ ని గర్వాన్ని తొలగించవలసినది అని ప్రార్థన ఉన్నారు ఇక దమయ మనహ అంటే నేను మనస్సుని నా వశంలో పెట్టుకోవాలి దానికి నాకు సహాయపడు అని అర్థం దానికి హెడింగులు ఉన్నాయి ఈ హెడింగ్లు చాలా మంచి హెడింగులు అవి ఆ సెక్షన్లో యొక్క తాత్పర్యాన్నంతని ప్రతిఫలిస్తూ ఉంటాయి ఆ హెడింగుల మీద మీరు ఫోకస్ చేస్తే కూడా బాగా మనకి ఉపయోగపడుతుంది హెల్ప్ మీ మాస్టర్ ది మైండ్ ద మయా అంటే మైండ్ని మాస్టర్ చేయాలి అంటే మాస్టర్ చేస్తారు ఇప్పుడు మైండ్ దాని దాని ఉంది మీరు బెంగ పెట్టుకున్నారనుకోండి ఈ మైండ్ నా చెప్పిన మాత్రం నేనేమి చేయలేకపోతున్నాను అని బెంగ పెట్టుకుంటే అది కూడా ఓ రకంగా మైండ్కి వశమైపోవడమే మైండ్ మాస్టర్ చేయడం అంటే ఏమిటవుతుందంటే ఫైనల్గా మైండ్ తోటి మీరు ఎలా కావాలంటే అలా మైండ్ని వాడుకోవడం అది మాస్టరీ అండ్ ఫైనల్ మాస్టరీ ఈజ్ యూ బికమ్ ఆల్మోస్ట్ ఇండిఫరెంట్ టువర్డ్స్ ది మైండ్ అది ఫైనల్ మాస్టరీ మాస్టరీ అంటే మీకు ఇండిఫరెంట్ అయిపోతారు ఇప్పుడు ఇది ఎలాగంటే మాస్టరీ కమాండ్ చేయటం దీనికి దృష్టాంతం చెప్తుంది చూడండి పది మంది పిల్లలు అల్లరి చేస్తున్నారు అలర్ చేస్తుంటే ఒక సోల్జర్ వచ్చాడు అక్కడికి ఒక గన్ను పట్టుకుని వచ్చాడు గన్నును గాలిలోకి పేల్చి ఎవడైనా అల్లరి కంటిన్యూ చేస్తే పేజ్ బారేస్తాను అంటున్నాడు వాళ్ళందరూ భయపడిపోయి అల్లరి చేయడం మానేశారు దట్ ఈజ్ కాల్డ్ మాస్టరీ ఓవర్ ఆ పిల్లలు అల్లరి పిల్లలని మాస్టర్ చేసినట్టుగా ఈ లోపల ఓ టీచర్ ఇంకొక సందర్భంలో వీళ్ళు అల్లరి చేసుకుంటే టీచర్ వచ్చాడు టీచర్ వచ్చి ఏ అల్లరి చేయకండి రా అల్లరి చేస్తే శిక్షణ విధిస్తా అలరు మానేసేయండి వీళ్ళు అల్లరి మానేశారు అది కూడా మరి మాస్టర్యే ఈ లోపల ఓ మహాత్ముడు వచ్చాడు అదే సందర్భంలో ఆయన వచ్చాడు వచ్చి ఎలా నిలబడి చిరునవ్వులు నవ్వితే వాళ్ళు అల్లరి చేయడం ఏది మాస్టరే అంటారు దట్ ఈస్ మాస్టర్ ఫైనల్లీ కాబట్టి గన్ పెట్టి పెయించేస్తామని చెప్పేసి బెదిరించి కంట్రోల్ చేయడం ఒకటి దీన్ని హఠయోగము అంటారు అంటే మనస్సు కదితే గన్ పెట్టి కాల్ చేస్తాం మైండ్ ఈజ్ అస్టర్ నిరోధం అంటే గన్ పెట్టి కాల్ చేయడమే కాదు నిరోధము అంటే చిత్తవృత్తి అంటే గన్ పెట్టి కాల్ అంటే మైండ్ కదలని వీళ్ళు కదిలిందంటే ప్రాణ ప్రాణాన్ని మూసేస్తూ ఉంటాయి ఇప్పుడు అలాగలుగుతాం ఇంకేం జరుగుతుంది ఇది ఇది హఠయోగం అంటారు కొంత అవసరం నేను కాదన్నా దాని ఆరంభంలో అవసరమే కొంత హఠయోగం కూడా అవసరమే కొంత ప్రాణాయామము కొన్ని ఆసనాలు చేయాలి లేకపోతే బాడీ మరీ మూర్ఖంగా మరీ సోమరిగా తయారవుతుంది మంచిది తర్వాత విజ్ఞానం అంటే మనస్సు యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది అని మనస్సు యొక్క మూమెంట్ తెలుసుకుని దాంట్లో రాగద్వేషాలు పెరిగినట్లయితే దానికి చలనం ఎక్కువ అవుతున్నాయి రాగద్వేషాలను తగ్గించుకుని ఆ విధంగా వాసనాలను త్యాగం చేసి అది మా మనస్సు మీద మాస్టరీ అంటే దాంట్లో టీచింగ్ని ప్రవేశపెడితే మనస్సు మీద మాస్టరీ వస్తుంది అది సెకండ్ స్టెప్ ఫైనల్లీ మనస్సుని సాక్షిగా దర్శించటం ద్వారా I'm not the mind I'm not agitated it is the mind which is agitated Poorna Chandru, if any ye state wants to be agitated No one can be educated with me You may come and be agitated, CDU and Joe if any ye have agitated this accept, no one can be educated with me All the poetic methods from you You may boys play with four piece సో అష్టావక్ర చేతిలో ఉంటారు హఠయోగ సమాధి ద్వారా మనస్సును నిగ్రహించేవాడు వాడు ఆత్మజ్ఞానానికి పనికిరాడని చెప్తాడు ఎందుకంటే వీడు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెందుతున్నాడు కాబట్టి అష్టావక్రుడు చెప్పి అలాగే ఉంటాయి హయ్యెస్ట్ లెవెలే మాట్లాడతాడు అంతకు తప్పు మాట్లాడి చెప్పాను మీకు అష్టావక్రుడు జనకును సభకు వెళ్తాడు చెప్పారు ఈ మధ్యనే చెప్పారు కాబట్టి సో మనస్సును నిగ్రహించుటలో మూడు లెవెల్స్ ఉంటాయి మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బాడీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆసనం చక్కగా ఉంటే మనస్సు నిగ్రహి నిగ్రహింపబడుతుంది శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ గీతను శ్రవణం చేస్తూ ఉంటే మనస్సు నిగ్రహింపబడుతుంది ఫైనల్గా ధ్యానంలో మనస్సును సాక్షిగా దర్శిస్తూ మనస్సు గురించి వదిలి అవడం మానేసే స్థేజకి రావాలి అప్పుడు ఆ మనోనిగ్రహం పూర్తవుతుంది ఈ మూడు స్టేజ్లు నేను గట్టెక్కి మనస్సుపై ఒక నిగ్రహాన్ని నేను పొంది ఇట్లా నేను అనుగ్రహించుము దమయ మనహ శమయ విషయ మృగ తృష్ణ అంటే తృష్ణ అంటే గ్రీడ్ దానికి అక్కడ ఇంగ్లీష్లో కలిసాం హెల్ప్ మీ గెట్రిడ్ ఆఫ్ గ్రీడ్ ఫర్ ది సెన్స్ ప్రెషన్స్ సో ఇంద్రియ భోగములు ఉంటాయి ఇంద్రియ భోగములు అంటే ఏంటండి ఇంద్రియ భోగాలు అంటే ఇప్పుడు మనకి ఏముంటాయి ఇంద్రియ భోగాలు ఈ భోజనం అనే భోగం అంటుంటుంది ఆహారం జితే రసే జితం సర్వం రసనేంద్రియంతో షుభం సర్వము సో మిగతా భోగాలన్నీ అవి వాటి అవి పోతాయి కానీ రసనేంద్రియం మాత్రం మిగులు అది పోదు దాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు కూడా ఇప్పుడు ఇంకా ఆయన మంచం మీద ఉన్నాడు ఇంకా చెప్పి లేవడు అయిపోయింది పోతాడు ఇంకో రోజు రెండు రోజుల్లోనూ పోతాడు అడుగుతారు లేవసా నా అన్నకి కావచ్చు ఆయన కోరికే ఉందో కనుక్కోండి అది పెడదామని అంటారు వీళ్ళు వెనకలే చేస్తారు వీళ్ళు ఆయన అడుగుతారు నా అన్న నీకేం కావాలి చచ్చిపోయే ముందు నీ కోరిక ఏమిటో అడుగుతాను అడిగితే ఆయన రోడ్లు పోయితే సరే కోరికల్లో చేస్తాడు అదే నా అందుకు ఇది కావాలటరా అదే అప్పటికప్పుడు చేసి ఆయన తినకపోయినా ఆయన నోట్లో పెడతాడు రోగన్ రోడ్లు ఆయన ఆయనకి ఏం తింటాడు ఉల్లిపేసేటట్టు ఆ తర్వాత పోతాడు ఆయన పోయిన తర్వాత తద్దినంలో ఉల్లిపేసేరట్టు వీళ్ళు కాదు దానికి అవుట్ సైడ్ పెద్దగా దాని ఏదో దాన్ని కూడా ఇంట్రెడ్ చూసి చేస్తాం మా నాన్న ఉల్లిపేసినట్టు ఏమండి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారండి ఈ శాస్త్రం అంతా కూడా ఇవన్నీ కస్టమ్స్ బేస్డ్ ఆన్ ఇగ్నరెన్స్ కస్టమ్ అంటే ఎవడో మొదలు పెడతాడు అది అలా పోతూ ఉంటుంది ఎవడో క్వశ్చన్ చేయడు మీరు గమనించారా ఇండియాలో ఎవడో క్వశ్చన్ చేయడు క్వశ్చన్ చేస్తే తప్పు క్వశ్చన్ చేయకూడదు రోడ్డు మధ్యలో వాడు ఏదో పూజ చేస్తూ పూజ చేసేస్తూ ఉంటాడు ఇంట్లో పెట్టి పూజ చేసుకొని ఇక్కడ పెట్టి పూజ చేస్తా పెట్టి ఇక్కడ చెప్పడం ఇక్కడ భయం చేస్తా ఇంట్లో చేసుకోవాలి ఎవడో అడగడు అలా పోతుంది ప్రభుత్వం వాళ్ళు అడగరు ప్రజలు అడగరు ఇంకెవాళ్ళు అడుగుతారు దేవతలు వచ్చి కాబట్టి ఈ కస్టమ్స్ అనేవి అలా డెవలప్ అవుతాయి దిస్ ఇస్ డెవలప్ సో ఎనివే విషయ మృగ ప్రశ్న అనేది గమనించాలి మన మహర్షులు ఈ మృగతృష్ణ అనే దాన్ని చాలా బాగా అబ్జర్వ్ చేశారు శంకరులు దాన్ని యూస్ చేస్తున్నారు చాలా చక్కటి మెటాఫర్ ఒక ఎడారి ఉంటుంది ఎడారిలో లేడి ఉంటుంది లేడి వంటి జంతువు మృగము ఓ జంతువు లేడి అనుకోండి లేడి బాగా పరిగెడుతుంది అంచేత మంచి దృష్ట దీనికి దాహం వేసుకుంది ఈ లేడికి దాహం వేసుకుంది వేసవి ఎడారి ఆ దప్పిక తీరాలంటే నీళ్లు కావాలి దానికి నీళ్లు ఎదుర్కొన్న చెరువు కనపడుతూ ఉంటుంది విశాలమైన చెరువు కనపడుతుంది ఆ చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి ఇన్వైటింగ్గా ఉంటాయి మురికే ఉండదు ఆ నీళ్లు అలలు అలా ఉంటాయి దీనికి ఆ చెరువు నీళ్లను చూసేప్పటికీ మహానందం కలిగి పరుగు పెట్టడం ప్రారంభిస్తుంది ఇది ఆ చెరువు వెనక్కిపోతూ ఉంటుంది దగ్గరికి రావాల్సిన చెరువు ఇది పరిగెత్తి కొద్దీ అలా వెనక్కిపోతూ ఉంటుంది దాంతోటి కొంచెం వేగంగా పరిగెడితే మనం ఆ చెరువుని అందుకో పట్టుకోగలుగుతామేమో అని ఇంకొంచెం వేగంగా పరిగెడుతుంది దాంతోటి దప్పిక ద్విగుణీకృతం అవుతుంది చేత ప్రేరితమై మరీ ఇంకొంచెం పరిగెడుతుంది ఆఖరికి ఆ చెరువు అలా ఉంటుంది ఇది పరిగెత్తలేదు పరిగెత్తలేదు పడిపోతుంది చచ్చిపోతుంది ఆ చెరువుకే చూస్తూనే చచ్చిపోతుంది ఎందుకంటే అక్కడ చెరువు లేదు అది ఊరికే ఎండమావి మావి అంటే నీరు ఎండలో కనపడే నీరు అది ఎండ సూర్యకిరణములలో కనపడే నీరు మరు మరీచిక అని మరు అంటే ఎడారి మరీచ అంటే సూర్యకిరణములు మరీచ అంటే సూర్యకిరణముల ఎందు కనబడే నీరు మరుమరీచిక ఈ మరుమరీచికకి ఇతను ఎవరు వాచస్పతి మిశ్రుడు చక్కటి వివరణ ఇచ్చాడు తోట భాష్యం భాష్య అధ్యాస భాష్యంలో ఆయన రాశాడు దానికి మరుమరీచికా భామతి అని పేరు ఆ రెండు పారాగ్రాఫ్లు దాంట్లో మరుమరీచికని బాగా వర్ణిస్తాడు కాబట్టి ఈ విధంగా మీరు ఎడార్లో వెళ్తుంటే లేడి యొక్క కళేబరములు ఎండి ఎముకలం గుట్టలు కనపడుతూ ఉంటుంది అవన్నీ అలాగా నీళ్ల కోసం పరిగెత్తి పరిగెత్తి చచ్చిపోయినా పశువులే అలాంటివి ఎన్నో కనపడతాయి ఎడార్లో మీరు జీపులో వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటివి అనేకం కనపడతాయి మానవుల జీవితములు సరిగ్గా అటువంటివే ఎందుకంటే మానవునికి ఆనందం కావాలి ఆనందము కావాలి ఈ ఆనందం ఎక్కడుందనుకుంటాడు విషయమునందు ఉందనుకుంటాడు విషయము అంటే బాహ్యమునందలి శబ్దమునందు ఆనందము గలదు బాహ్యమునందలి రసమునందు ఆనందము గలదు రస శబ్దాన్ని గురించి చెప్తూ ఓ మహాత్మ ఏమన్నారంటే మీరు సంగీత కచేరీ వింటున్నారు కదా సంగీత కచేరీ ఏదో ఆయన నవ్వుమో పడతాడు నవ్వుమో అని ఏదో చాలా ఫేమస్ సాంగ్ చాలా బాగుంటుంది చాలా కర్ణపేయంగా ఉంటుంది మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే భక్తిభావాన్ని పెంచే విధంగా దాన్ని పరిశుభ్ర చేస్తున్నారా అని అడిగారు అంటే మీరే చూసుకోండి నేను నేను చెప్పను ఇటు కానీ ఇటు చెప్పను మీరే చూసుకోండి నాకు మోము ఎంజాయ్మెంట్ కోసమా అయితే భక్తి కోసమా భక్తి కోసమైతే యు ఆర్ సేఫ్ In jai-eventu kawasan aite-batuku, even the nagumuamu will trap you. You will fall. That is said. That is said. And the banh-hal-bharapattu. Nagumuamu is also. Nagumuamu is not a Ramadurin. It is not a Ramadurin. It is a Rathana. It is a professional musicologist, a musician. Is it a way to reach God? Certainly not. అది శబ్దము అనే విషయంలో పడిపోతుంది అది గమ అది గమనించుకోవాలి ఆ సంగీతమును ఆరాధించేవాళ్ళు ఈ సంగీతము మనల్ని సంసారం నుంచి గట్టిెక్కించగలదు దానికి కత్తికి రెండు వైపులాపదు ఉంది అది సంసారంలో పడద్రోయగలదు కూడా తప్పుగా స్వీకరిస్తే ఆ ఉంది దాంట్లో ఎందుకంటే శబ్దం అది ఉంటుంది శబ్దము వీడు బహిర్ముఖుడైపోతాడు వీడు సో సంసారం ఒక రకంగా బహిర్ముఖుడైతే వీడు ఇంకో రకంగా బహిర్ముఖుడవుతాడు వాడేమో రోజు క్లబ్బులకి పోయి పేకాట్ ఆడుతుంటే వీడు రోజు కచేరీలకు పోతూ ఉంటాడు అదో వ్యసనం అంతర్ముఖత్వం ఉండదు కాబట్టి అది కూడా బంధమే శబ్దము రూపము అంటే ఎప్పుడైనా చూస్తే తప్ప అదే పనిగా పెట్టుకుంటే అది కూడా బంధహేతువే రసము ఇంకా చెప్పేది ఏముంది రసము రసములో సొసైటీస్ పీపుల్ ఆర్ కాట్ ఆ రసము అనే బంధంలో ఉంటారు జనరు ఎప్పటికీ ఏది మనకి ఏది రుచి ఏది ఏది అని అలాగా ఎలాబరేట్గా ఫుడ్ ప్రిపరేషన్స్ చేసుకుంటూ దాంట్లో ఉంటారు దాంతో అనారోగ్యం బాగా అయిపోతారు చాలా రిచ్ ఫుడ్ భోజనం చేస్తారు రిచ్ ఫుడ్ అంటే మీకు అనారోగ్యం ఉండాలంటే ఎలాగే చెప్పమంటారా బ్రేక్ఫాస్ట్ ఉంటుందనుకోండి టూ ఆర్ త్రీ ఐటమ్స్ ఉంటాయి ఇడ్లీ దోశ ఉంటుంది స్వీట్ తప్పనిసరిగా ఉంటుంది మంచి రిచ్ కాఫీ ఉంటుంది ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆఫ్ ఏమండే ఇంకా రోజుకి మీకు భోజనం అక్కర్లేదు నిజానికి ఆ లెవెల్లో బ్రేక్ఫాస్ట్ చేసేటం ఏదో ఒక ఐదారు ఇడ్లీలు ఒక దోశ స్వీట్ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం పొంగల్లో ఏదో అది తెలియడం సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం ఉండడం గుర్తు చేసుకోవడం దాని నెయ్యి ఏమండ అది బ్రేక్ఫాస్ కాఫీ టి బూత్ కాఫీ ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది ఏమన్నాయి బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత ఇంకా లంచ్ ఇంకా లంచు చెప్పేది ఏమండి రెండు కూరలు పప్పు పులుసు నెయ్యి దప్పడం దప్పలం అంటే పులిసేక పాపడు మంచి గడ్డ పెరుగు తర్వాత రెండు స్వీట్లు ఇదయ ఐస్ క్రీమ్ అట్ ది ఎండ్ డెజర్ట్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ డెజర్ట్ డెజర్ట్ కాదు ఏదో వాటెవర్ సో ఇది లంచ్ అయిపోయి స్నాక్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి పకోడీలో నాలుగో ఏదో కాజు పకోడా విత్ నైస్ రిచ్ టీ కాజు పకోడా అట్సెట్రా దాహం వేసినప్పుడు కోపకోడ రాత్రి డిన్నర్ లేట్ డిన్నర్ లేట్ డిన్నరు మళ్ళీ దాంట్లో మంచి ఫుడ్ ఉంటుంది దిస్ ఈజ్ హౌ పీపుల్ డూ డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే దిస్ ఈజ్ హౌ డే డూ వాళ్ళు సన్యాసులా గృహస్థులా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఆ ఫుడ్కి తెలియదు కదా వీడు సన్యాస దేహమా గృహస్థ దేహమా దానికి ఏం తెలుసు నేచర్ డజంట్ రెస్పెక్ట్ పర్సనాలిటీస్ అండ్ దేర్ ఫోర్ ఈ రకంగా ఫుడ్ తీసుకునే వాళ్ళు ది బికమ్ డయబెటిక్ వెరీ సూల్ తర్వాత సంసారంలో ధనం సంపాదించడము కెరీర్లు ప్రాస్పెక్ట్స్ ప్రమోషన్స్ ఈ రకమైన వ్యామోహంలో ఉన్నవాళ్ళు బీపీ వచ్చేస్తుంది తొందరగా తర్వాత టెస్ట్ test కానీ వెళ్తాడు వీడు మీకు టెస్ట్ చేస్తానండి అంటాడు టెస్ట్ చేసి ఫార్టీ పర్సెంట్ బ్లాక్ ఉందండి అంటాడు అయిపోయిందంటే మీరు పడిపోయాడు ఇంకా వీడు వీడి జీవితంలో పైకి రాలేడు ఫార్టీ పర్సెంట్ బ్లాక్ ఉందంట మీరు ఏం చేయాలంటారు అది చెప్పి ఆ టెస్ట్కి వెళ్ళకపోతే ఏమో ఏముందో ఏం లేదో మీరు బాగా ఉంది కూడా ఫార్టీ బ్లాక్ ఉందంటే ఏం చేయాలి ఏముందంటే ఒక స్టెంట్ వేద్దామని అంట అంటే స్టెంట్ ఇండియన్ రిస్టెంట్ వేస్తావా భారత్ రిస్టెంట్ వేస్తావా గోల్డ్ వేస్తావా ప్లాట్నిమ్ వేస్తావా ప్లాస్టిక్ వేస్తావా లేకపోతే ఫైబర్ గ్లాస్ వేస్తావా మెడికేటెడ్ వేయాలా మెడికేటెడ్ లేకపోయినా పర్వాలేదు అది వేయాలా ఓకే ఫోన్లు మంచి ఫస్ట్ క్లాస్ స్ట్రెంత్ ఒకటి వేయించండి ఏముంది ఈ రోజుల్లో స్ట్రెంత్ ఏముందో వారం రోజులు డిస్చార్జ్ మళ్ళీ రోడ్డు పడతాం స్ట్రెంత్ వేసుకున్న తర్వాత వీడు బతికి కాలం బ్లడ్ చెన్నర్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండాలి బతికున్నంత కాలం వేసుకోవడం ఇంకా దానికి అయిపోయిందంటే వీడి పని అయితే వీడు ఖర్చు అయిపోయాడంటే అమ్మ ఇట్ ట్రాక్ బచుకే రహణ అంటే విషయ సుఖాలు అంత డేంజర్ వస్తుంది విషయం మృగతృష్ణ ఇప్పుడు నేను చెప్పిన భోజనం ఉన్న చూడండి దీన్ని రిచ్ ఫుడ్ అంటారు రిచ్ ఫుడ్ రిచ్ మ్యాన్స్ ఫుడ్ ఆర్ రిచ్ ఫుడ్ వీ నాట్ బి రిచ్ మ్యాన్స్ ఫుడ్ ఏమైనా సాధు ఫుడ్ ఆల్సో కుడ్ బి లైక్ దిస్ రిచ్ మ్యాన్స్ ఫుడ్ ఎనీవే ఇట్ విల్ బీ లైక్ దట్ వాడు బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు నాలుగైదు ఐటమ్స్ చేస్తాడు సో దట్ వీరు రెండు మూడు ఐటమ్స్ ఎంజాయ్ చేస్తారు ఈ రకంగా భోజనం లంచ్ డిన్నర్ ఆ విధంగా ఓ డాక్టర్ గారు చెప్పారు నాకు స్వామీజీ దేహానికి పెద్ద వయసు వచ్చిన తర్వాత మెటబాలిక్ రేట్స్ బాగా తగ్గిపోతాయి మీరు అనుకున్నంత ఆహారం అవసరం లేదు ఇట్ డిజంట్ రిక్వైర్డ్ దట్ మంచి ఫుడ్ ఎందుకంటే అది ఫంక్షనల్ లేదు వయసులో ఉన్నప్పుడు ఫంక్షన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఫుడ్ కావాలి వయసు అయిపోయింది ఇంకా అన్ని మెటబాలిక రేట్స్ అన్నీ తగ్గాయి కన్సంప్షన్ ఆఫ్ క్యాలరీస్ తగ్గిపోయింది బాడీ డజ్ రిక్వైర్ సో మచ్ ఎనర్జీ వీడు కూడా ఏదో ఇలాగ కులాసగా కాలక్షేపం చేస్తాడు రెండు ఎక్కడికి వెళ్ళాలన్నా లిఫ్టే ఫస్ట్ ఫ్లోర్కి కూడా లిఫ్టే ఎప్పుడు మెట్లు ఎక్కడ మెట్లు ఎక్కడున్నాయో తెలియదు కూడా ఎందుకు తెలిసినా లిఫ్ట్ పెట్టుకునేప్పుడే జనరేటర్ కూడా పెట్టేస్తారు ఈ కరెంటు పోతూనే జనరేటర్ ఆన్ అవుతుంది లిఫ్ట్లోనే పోతూ ఉంటాడు పైకి కిందకి మెట్లు ఎక్కడ ఉన్నాయో alla daayaru utadu so uh, this is how he becomes and the anni remote tv degree gelli switch ayokalle kuchilo koochina switch on cheythu mattlu dukona kharaledu mongaledu asalu uchkola le konjam mongoaledu mongaledu he cannot bend he cannot bend edi bend avudu bendaypoyinu bendaypoyinatte unta bendu kaaluga bendu kaalane unta anni birisipoyinatte avayavadu deha dharmu alla untundali సో ఈ పరిస్థితిలో బాడీకి అంత ఎక్కువ ఫుడ్ అక్కర్లేదు అని ఒక డాక్టర్ ఆయన గొప్ప ఫిజీషియన్ అండి రాములు గారు అని అప్పుడప్పుడు మీరు ఇప్పుడు ఉంటారు అరుణా రాములు డాక్టర్ వై రాములు అని వన్ ఆఫ్ గ్రేట్ ఫిజి ఆయన రిటైర్ అయిపోతానంటే ఎప్పుడు రిటైర్ అయిపోయారు ఆయన రిటైర్ అవుతానంటే దే ఆర్ వెరీ అన్హ్యాపీ సచ్ గుడ్ ఫిజీషియన్ వై షుడ్ హీ రిటైర్ ఆయన చెప్పారు పూర్వం వాళ్ళు ఇప్పుడు పిండి చప్పిడి పిండి అని ఉండేవి రెండు అవి తినేవారు అవి మీరు ఎంత కష్టపడ్డా కూడా ఎక్కువ తినడం అనేది సంభవం కాకుండా ఉంటుంది ఇవి కానీ చప్పుడు పిండి ఏమి తింటారు ఎంత మీరు దానికి పెరుగు ఎంత తయారు చేసినా అది మీ ఇలాంటి ముద్దరు రెండు అయిపోయి సరిపడేది ఈ రోజు మీరు ఎనీథింగ్ మోర్ బాడీకి ధర్మించ కాబట్టి ఉప్పుడు పిండి చప్పిడి పిండి ఈజ్ ఆర్ ది బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ దాట్ ఈ ఐడియా ఏంటి ఇప్పుడు పిండికి చప్పిడి పిండి ఐడియా ఏంటండి అదే చక్కటి తెల్లటి రైస్ వండు చక్కగా వండుకుని పొడి పొడి చక్కగా వండుకొని నాలుగైదు ఐటమ్స్ వేసుకుని మీరు భోజనం చేస్తే ఏం చేస్తారు టూ థౌసండ్ క్యాలరీ థౌజండ్ క్యాలరీస్ భోజనం చేస్తారు ఇప్పుడు పిండి చప్పిడి పిండి మీరు చూస్తారు మీరు చేయండి ఎంత భోజనం చేస్తారు మహాభూమి చూస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ కంటే ఎక్కువ భూమి చేయలేదు మీరు దెన్ ఈజ్ అచురల్ రిస్క్ ట్రైన్ పో సో రసం రసంలో ఆ ట్రైనింగ్ అనండి ఇట్స్ ఆల్ ఏ ఆఫ్ ట్రైనింగ్ మీరు ఎలా ట్రైన్ చేయాల్సి ఉంటుందంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ పోతుంది తిండి మీద ఇంట్రెస్ట్ పోతుంది రుచుల మీద ఇంట్రెస్ట్ పోతుంది కడుపులో కాలుతున్నప్పుడు కదే కాలే కడుపుకి ఏదో అన్నట్టుగా సమ్ ఏదో తిండి పడేయాలంటే కడుపులో కాలినప్పుడు వాడికి ఆ ఇష్యూయే తప్ప రుచి మీద ఇంట్రెస్ట్ ఉండదు థింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు దట్ ఈజ్ హౌ యూ క్యూల్ యువర్ మైండ్ యు ఆర్ సేఫ్ ఎందుకంటే ఈ విషయములు ఈ ఎండమాములు దాంట్లో సుఖం లేదు మనం సుఖం కోసం దాన్ని వెంటపడతాము సుఖం లేదు దుఃఖము ఎక్కువ ఇంకేతనే ఎండమావులు ఉన్నారు ఎండమావులో ఏముంటుంది దప్పిక తీర్చే నీరు ఉండదు కానీ దాన్ని వెంట పడుతూ ఉంటే వీడికి ఇంకా దత్తికి ద్విగుణీకృతమైపోయి ఆఖరికి మృత్యువు దాకా తీసుకెళ్తుంది ఈ మృగతృష్ణ అనే దృష్టాంతం ఎందుకు పెట్టాడంటే వీడు మృత్యు పొందేప్పుడు కూడా విషయ విషయాల మీద ఆసక్తి ఉంటుంది మృత్యు సమయంలో కూడా మరణించడానికి సిద్ధంగా ఉంటాడో అప్పుడు కూడా నాకు ఉల్లి పెసరెట్టు తినాలందను లేకపోతే అక్కడ ఏదో సినిమా ఏదో కొత్త సినిమాలు అయితే ఏదో ఉన్నా చూడాలందని అంటే చచ్చిపోయి ఉంది కూడా లేకపోతే ఇంకా కొంత ధనాన్ని నాకు మా అమ్మాయిని చూడాలని అంటాడు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు వచ్చారు కానీ ఆ నాలుగో కూతురు రాలేదు రాకుండానే నిలిచిపోతారేమో అంటాడు అమెరికాలో ఉంటుంది అమ్మాయి ఏమన్నా అమెరికా అంటే మీరు ఏమవుతున్నారు అమెరికా అంటే అమెరికా మీరు వెళ్ళేప్పటికీ ది పెర్సన్ బికమ్స్ హాఫ్ డెడ్ అంత దూరం అది అతడయా ఇంకా స్పీడ్గా పోతున్నాయి ఈ జట్లో నేను ప్రారంభంలో అమెరికా వెళ్ళి రోజుల్లో మూడు లెగ్స్ ఉండేవి అబ్బా మనిషి సగం అయిపోతాడు శరీరంలో శక్తి అంతా పోయి ఒక తోటకూర కాడలాగా తయారై దిగుతాడు న్యూయార్క్ రైల్లో న్యూయార్ ఎయిర్పోర్ట్లో సగం ఎందుకంటే మోస్ట్ అన్యాచురల్ వే ఆఫ్ లైఫ్ బాడీని సౌండ్ స్పీడ్లోకి బాడీని పెట్టేసి తీసుకుపోతే టైం జోన్స్ని జంప్ చేసుకుంటూ రాత్రి ఎక్కుతారు రాత్రి దిగుతారు ఎవటో అర్థం కాదు మోస్ట్ మొత్తం మైండ్ అంతా కూడా బ్రెయిన్ అంతా కూడా కకాబికలైపోతుంది బ్రెయిన్ గట్స్ డిస్టర్బ్ బ్రెయిన్ డిస్టర్బ్ అయిందంటే ఇంక మిగతా సిస్టమ్ అంతా పోతుంది దాని నుంచి బయటపడడానికి వన్ వీక్ పడుతుంది నేను యంగ్ మ్యాన్ మొన్న శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన వెనక్కి వెళ్ళే గట్టలేకపోయిందా అనగా ఇంకా పోలేదు సార్ అంటారు యంగ్ మ్యాన్ అంత గమనం పోదండి పది రోజులు ఉంటుందండి అంటాడు అదే యంగ్ మ్యాన్ కాబట్టి అమెరికాలో ఉంది కూతురు ఇప్పుడు ఆ కూతురు రాలేదునే దీనికి బెంగా ఏం చేస్తారు కూతురు వస్తే ఏం చేస్తారు మంచం లేదా మంచం పట్టిన వాడికి కూతురు ఏంటి రామున్నా ఏదో పట్టుకోవాలి కూతురు నేను పట్టుకుంటాను అంటే రూపం రూపముల ఆసక్తి సో విషయ మరొక కృష్ణ ఈ పెర్ఫ్యూమ్స్ వాడతారు పెర్ఫ్యూమ్స్ కొని వాడతారు వాళ్ళకి ఆస్థమాటిక్ ట్రబుల్స్ వస్తాయి ఈ చేప మందు డిస్కషన్ టైంలో కొంతమంది డాక్టర్స్ ఈ ఆస్థమా గురించి మాట్లాడుతూ వాళ్ళు అన్నారు ప్రతివాడికి ఉంటుంది ఆస్థమా చేపమందు వేస్తే తగ్గిపోయిందని వీళ్ళు అక్కడ తగ్గేది ఉండదు వచ్చేది ఉండదు అండి ఆస్మానది ప్రతివాడికి ఉంటుంది కొద్దో ఎందుకని వెరీ సో మచ్ పొల్యూషన్ లంగ్స్ యొక్క కెపాసిటీ పొల్యూషన్ మూలంగా తగ్గుతుంది పీపుల్ పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు ఆర్టిఫిషియల్ సెన్స్ వాడుతూ ఉంటుంది అవన్నీ లంగ్స్ మీద కోటింగ్లా ఏర్పడతాయి సిగరెట్ కాల్చేవాడికి లంగ్స్ అన్నీ కూడా కార్బన్తో కోట్ అయ్యి ఉంటాయి దాంతో లంగ్స్ ఫుల్ కెపాసిటీ ఉండదు చిన్నపిల్లలు పిలిచినట్టుగా హ్యాపీగా వీడు గాలి పిలిచి వీధిపెట్టడం ఉండదు ఏదో అలాగే పోతూ ఉంటుంది కావలసిన మేరకి బాడీ సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఆక్సిజనే వెళ్తూ ఉంటుంది ఇనఫ్ ఆక్సిజన్ ఎప్పుడూ ఉండదు వీడికి బ్రెయిన్ అసలే ఉండదు కాబట్టి ప్రతి వాడికి ఉంటుంది ఆస్మ ఈ చేప ముందు వేసేస్తే తగ్గిపోయిందే ఇదంతా కూడా ఒక భ్రమ తప్ప ఇంకేమీ లేదు ఆస్మా కొత్తగా వచ్చింది కాదు ఉన్నది పోయేది కాదు ఇట్ ఇట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ అండ్ యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ దే ఆర్ మెథడ్స్ టు రెడ్యూస్ ఇట్ అంటే ఏదో చెప్తారు వాళ్ళు ఆ సందర్భంలో వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ చూస్తే నేను ఆశ్చర్యపోయాను అంటే ఈ పెర్ఫ్యూమ్స్ ఏవైతే మనం వాడుతున్నామో అవన్నీ కూడా హానికారకమో ప్రతి వాళ్ళు కారులో పెట్టుకుంటారు అదేదో కారు కొన్నందుకు పెర్ఫ్యూమ్ కొనకపోతే నామర్దా అనుకుంటారో ఏమో తెలియదు ఓ పెర్ఫ్యూమ్ ఒకటుకొని ఆ కారులో ముందే పెట్టేస్తారు ఆ కారు లోపల ఒక కృత్రిమంగా ఒక సుగంధభరితమైన వాతావరణం నిర్మాణం అయిపోయింది అదొక బల్ కారెంట్ ఏమిటి ఒక బబుల్ చుట్టూ ఉండే వాతావరణం నుంచి ఐసోలేట్ అయి ఒక మెటాలిక్ బబుల్కి కారు అనిపోయింది మీరు బబుల్ లోపల కూర్చుని ఆ గాలే పీడిస్తూ ఉంటాడు అదే పిడుస్తూ ఉంటాడు అదే పిలుస్తాడు అదే పిలుస్తాడు So, it is very bad for health. Ancetanaya, why is such a bad thing? The lung-related, the Brontill-related issues of society, generally, is not a bad thing, no exception. So, it is abusive. So, if you have a danger of this, you don't have to worry about it. Vishayamuragatrasna. If you have to ask this Vishayamuragatrasna, వాటిలో అంతల్లా మనం ఇన్వాల్వ్ అయిపోయి బంధింపబడి ఉన్నాము దాని నుంచి ఎలా బయటపడగలం దానికి ఎంత వివేకబలం కావాలి ఎంత తపశ్శక్తి కావాలి వీటి నుంచి బయటపడ్డా ఆహారం విషయంలో నేను చెప్పిన ఈ ప్రిన్సిపుల్స్ ఏవైతే సరళంగా చెప్పేశారు ఉపన్యాసం చెప్పడం తేలిక కనుక చెప్పేశారు ఆ ప్రిన్సిపుల్స్ని ఆచరణలో పెట్టాలంటే వాడి ఎంతటి నిగ్రహం గలబడి ఉండాలి జితే రసే జితం సర్వం ఎంతటి నిగ్రహం ఉంటే ఆ నేను చెప్పిన ప్రిన్సిపల్స్ ఆచరించగలుగుతారు దానికి ఎంతటి సత్సంగా ఉండాలి ఎంతటి సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉండాలి అమ్మో చాలా కష్టం నేను వేద పండితులను చూశాను నేను కొంతకాలం ఆయన దగ్గర పండాలు కూడా చాలా మంచి పండితులు ముక్కాములాన గ్రామంలో ఉండేవారు ఆయన ఈ వేదసభలో కలిసినప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే వెరీ వెరీ హెవీ చాలా హెవీ మంచి పండితుకండి వేద పండితుకండి వేద పండితుడికి అంత అనారోగ్యం ఉందంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది వెరీ హెవీ ఆయన ఏమి ఎలా ఎదుర్కొన్నారు నేను ఎవడైతే ఆయన భోజనం పద్ధతి అలా ఉంటుందండి ఆ తెల్లటి తీసుకుని దాంట్లో ఆవకాయ మాకాయ తర్వాత పప్పు పులుసు దాంట్లో ఏమీ న్యూట్రిషన్ ఏమీ ఉండదు వీటిల్లో నీళ్ళు వేసుకోవడం పప్పు పులుసు అని కలుపుకోవడం తీరేయడం పోయింత అన్నాన్ని ఇంత ముద్ద అన్నాన్ని లోపలికి తోసేయటమే పనిగా పెట్టుకుని భోజనం చేస్తూ ఉంటాను అందుకోసం అలాగే హెవీ హెవీ హెవీ అయిపోతాయి అసలు డయాబెటీస్ అన్ని సమస్యలు ఉన్నాయి మహా పండితుడి పాపం ఆయన చూస్తే దుఃఖం వేసింది అంతటి పండితుడికి ఆ అనారోగ్యం ఎందుకు ఉండాలి అంటే విషయ బృగకృష్ణ అంటే ఆ రస నిజానికి పాపం ఆయన భోగం గంట పరిగెత్తుతున్నది కూడా కాదు ఒక రకమైన రాంగ్ కైండ్ ఆఫ్ హీటింగ్కి చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉండడం ల్యాక్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆయనకు విషయ సుఖ భావన కూడా కానీ ప్రకృతి మోస్ట్ ఇండిఫరెంట్ ఉంటుంది మోస్ట్ అన్ఫర్గ్యుడింగ్ అది అండ్ మోస్ట్ ఇండిఫరెంట్ అదే పాపం ఆయన సుఖాల కోసం తినలేదు ఏదో అలవాటు ఆయన ఆయనకి ఎందుకు రావాలి డయాబెటీస్ అని అనుకోదు ఆ కార్బోహైడ్రేట్ అది డయాబెటీస్లో కూడా స్పీన్ తీసుకెళ్ళారు ఇందుకు కొట్టుకుంటూ ఉండడం ఆయన డయాబెటీస్లో కూడా అబ్బా చాలా కష్టం ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఒకసారి హృషికేశ్ ఢిల్లీ నుంచి రైల్లో ఓ మహాత్ముడు కలిశారు హృషికేశ్ రైల్లో ఉంటారుగా హిందీలో మాట్లాడతారు మరాఠీ కహాశ మొదలవుతుంది ఆయన ఓ మాట కొట్టారు మాట కమ్ కాకే కొయ్యి నహి మరా అని చెప్పారు అంటే మనుషులు చచ్చిపోతున్నారు కదా తక్కువ తిని చచ్చిపోయిన వాడు ఎవ్వరు లేదు అందరూ ఎక్కువ తిని చచ్చిపోతున్న వాళ్ళే తప్ప తిండి తక్కువై చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి తిండి ఎక్కువై చచ్చిపోయి వాళ్ళే కాదు మీరు హాస్పిటల్స్కి వెళ్తే తిండి ఎక్కువైపోయి వాళ్ళే హార్ట్ అటాక్ అంటే తిండి ఎక్కువైపోయాడు అని ఇంకే ఇంక తిండి ఎక్కువైపోయిన వాడే క్యాన్సర్ వచ్చిపోయాడంటే తిండి ఎక్కువైపోయాడు వాయిట్ ఆప్షన్ నాట్ ఎవ్రీ కేస్ కోట్ ఆప్షన్ తిండి ఎక్కువైపోయాడు అంటే ఆ విషయ మృగ తృష్ణ అంత ఈశ్వరుడు దాని నుంచి నన్ను బయటపడలేయుగాక భూతదయా విస్తారయ అంటే ఏమంటే భూతదయ కలగాలంటే కూడా ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి అందుకే అక్కడ ఏం రాశామంటే హెల్ప్ మీ బికమ్ మోర్ కంపాషన్ కంపాషన్ దయ అంటే కంపాషన్ అనేది వేరు సెంటిమెంటాలిటీ వేరు ఆ రెండింటికి తేడా స్పష్టంగా గుర్తించాలి ఆ మాట కూడా రాశాము సో కంపాషన్ ఈజ్ నాట్ సెంటిమెంటాలిటీ ఈజ్ నాట్ సో ఎందుకంటే సెంటిమెంటాలిటీ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు రోగు ఉంటాడు ఆ రోగు మీద వీడికి ప్రేమ ఎక్కువ దయ ప్రేమ ఎక్కువ దాంతో ఆ రోగిని ట్రీట్ ట్రీట్ సరిగ్గా చేయకుండా వాడి రోగం మరింత ఇట్లా చేస్తారు ఇది మీకు సర్వత్రా ఈ పర్సనాలిటీ వర్షిప్ సందర్భాల్లో మీకు ఇది మహాత్ముల్లో కూడా మీకు కనపడుతుంది మహాత్ములు శిష్యులు ఉంటారు డివోటీస్ అంటారు వాళ్ళు ఆయన మీద భక్తి శ్రద్ధ ప్రేమ దయ ఎక్కువ ఉంటుంది అందుకోసం ఏం చేస్తారు కాలు కాలు కూడా పెట్టనివారు నేల మీద కాలు పెట్టినవారు అక్కడ పువ్వులు వేసేసి ఆ పువ్వుల మీదే కాలు పెడతారు ఆయన నేల ఆయనకి రోగం వస్తే వీఐపీ సిండ్రోమ్ అని బీవీ డాక్టర్లందరూ కూడా డివోటీసే ఉంటారు పూజ స్వామి పేరు పెట్టారు ఈ ఈ రోగం బీపీ డయాబెటీస్ ఈ రోగం వల్ల పెట్టి దేని అనదర్ డిసీజ్ దానికి డివోటైటిస్ అది వేరే ఈ డిసీజెస్కి అటిస్షన్ వస్తున్నాయి మెనింగ్ ఇటీస్ అని అలా వస్తుంది ఇది డివోటీస్ యొక్క సెంటిమెంటాలిటీ వల్ల వచ్చిన రోగం ఇది కాబట్టి ఇది ఒక కొత్త సైజు రోగం ఇది మహాత్ములకే ఉంటుంది మిగతా వాళ్ళకి వాళ్ళకే ఉండదు ఈ రోగం ఇది బ్యాక్టీరియా రోగం లాంటిది ఆ రోగం అంటే డివోటైటిస్ అంటే డివోటీస్ అందరూ కలిసి కలిగించిన రోగం మహాత్ములు బరువు ఎక్కువయ్యారనుకోండి అది కామంటారంటే స్వామిజీ మధ్యన మీ భక్తులు మిమ్మల్ని బాగా భోజనాలు ఎక్కువ పెట్టేస్తున్నారేమో కొంచెం చూసుకోండి అంట ఆయన డాక్టర్ గారు అన్నారు కూడా ఏమంటారు మీ భక్తులు మీకు భోజనాలు ఎక్కువ పెట్టేస్తే ఆ హార్ట్ ప్రాబ్లం వస్తుందండి కొలెస్టరాల్ కొంచెం మీరు హయ్యర్ ఉన్నారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు నాకు ఆయన అంటే నేను జాగ్రత్త పడతానండి అని చెప్పాను సో వాటర్ మీనింగ్స్ అలా ఉంటుంది డిమోటైటిస్ దీన్ని అది కంపాషన్ను ప్రేమ కాదది ఇది సెంటిమెంటాలిటీ అలా ఉండకూడదు ఇప్పుడు తల్లికి పిల్లవాడి మీద ప్రేమ ఎక్కువయ్యి వాడి చేత ఎక్కువ తినిపించేస్తూ క్రీములు చాక్లెట్లు అన్నీ తినిపించేస్తుంది వాడు బాగా లావుగా తయారైపోయి వాడు రోగిస్వాడు అయిపోతాడు అది ప్రేమ అది దయనా దయనా ప్రేమ నా కాదు సెంటిమెంటాలిటీ కాబట్టి దయ వేరు సెంటిమెంటాలిటీ వేరు దయా అన్నది అదొక ఒక భావము సకల ప్రాణులు ఆత్మస్ సకల ప్రాణులలో ఈశ్వరుని దర్శించుట సకల ప్రాణులు ఆత్మరూపులుగా దర్శించుట ఎందుకంటే ముఖ్యంగా అది ఎలాగో ఉంది ఇంకా మోర్ టు ది కాంటెక్స్ట్ ఇతరుల సుఖ దుఃఖములు తన సుఖ దుఃఖముల వంటివే అనే దృష్టి కలిగి ఉందిట భగవద్గీతలో సయోగి పదమో మత మాట ఉంది యోగి వేరు పరమయోగి వేరు పరమయోగి అంటే సుప్రీం యోగి ఎవడు వాడు సుఖం వా ఎదివా దుఃఖం ఆత్మౌపమ్యేన సర్వత్ర సయోగి పరమోమత ఇంకో మాట ఉన్నట్లు అంటే సుఖమైతే తను సుఖమెచ్చదో ఇతరుల సుఖమట్టుది తన దుఃఖం ఎత్తుదో ఇతరుల దుఃఖమట్టది అన్నట్టుగా ఇప్పుడు నేను ఇన్ని ఇంజక్షన్స్ చేశాను కానీ నాకు ఎప్పుడు నొప్పి అనిపించలేదన్నట్టు ఒక డాక్టరో ఒక నర్సో ఇంజక్షన్ చేస్తూ ఉంటే నొప్పి ఎందుకు అనిపిస్తుంది చేయించు అడిగి ఇన్ని ఇంజక్షన్స్ చేశాను నాకు ఎప్పుడు నొప్పి తెలియలేదంటే ఏమన్నమాట అది రాత్ర ఏదో చూసుకోవాలి తనతో పోలిక పెట్టుకుని చూసుకోవాలి ఇప్పుడు అదే కష్టం మనకొస్తే తనకి ఎలా ఉంటుంది చాలా దుఃఖంగా ఉంటుంది దుఃఖం నీకు అభీష్టమా తానే కాదు మరి అటువంటిప్పుడు అదే దుఃఖం ఇతరులకు కూడా అభీష్టము కాదు ఆ పద్యాలు కూడా అలా ఉన్నాయి ఊరులు తనకు ఏది ఆచరించినా తనకు ఇష్టము కాకుండానో అది తాను ఇతరులకు ఆచరించకుండా పరమ ధర్మము రాజా అది చక్కన గారి పద్యం అవుతుంది రాజా అంటే ఏదో ధర్మరాజును ధృతరాష్ట్రులను ఎవరన్నా ఉద్దేశించి చెప్పిన మాట కాబట్టి అది కంపాషన్ చాలా దయ ఉండాలి ఈ కంపాషన్ అనేది ఇది దీని గురించి చెప్తా ఆరు అంతశత్రువులు ఉన్నాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సపత్య సో వీళ్ళే అంతశత్రువులు సో మనం వీటిల్లో ముందు కామక్రోధాలని జయించాలి ఆ తర్వాత మోహాన్ని జయించాలి అండ్ దెన్ క్రమంగా మిగతాలన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి వాటి అన్నిటి స్థానంలో భూతదయ అనే ఒక్క లక్షణాన్ని మనం పెట్టుకుంటే సరిపడుతుంది ఈ బాధ్య నేను ఇప్పుడే గమనించా ఇంట్రెస్టింగ్ సో అది దట్ ఈస్ ది అప్రోచ్ అంటే ఎలాగనమాట మీకేమైనా కోరికలు ఉన్నాయనుకోండి ఇది కావాలి అది కావాలి ఆ కోరికలన్నింటినీ ఇది పెట్టేసి వాటి స్థానంలో భూతదయను పెట్టుకోవాలి కోరికలు అనవసరం భూతదయ కలిగి ఉండాలి అంటే ఇతరుల కోరికల్ని తీరిస్తే సరిపడుతుంది మనకంటూ కోరికలు ఏమీ ఉండక్కర్లేదు అదే కదా దయా అంటే క్రోధం కోపం వస్తుందనుకోండి మంచిది కాదుగా క్రోధంలో శత్రువు కదా మనకి తన కోపమో శత్రువు ఎందుకు పెట్టుకోవడం మరి ఇప్పుడు దాని స్థానంలో దయ పెట్టుకోవడం ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని మీద ప్రేమను చూపించటం వాళ్ళకేదైనా సేవ చేయటం వాళ్ళ కష్టం తీర్చటం మనం కోపం ఉన్న వాళ్ళకి దయ తర్వాత లోభం ఉందనుకోండి లోభాన్ని దయతో రిప్లేస్ చేసేట ఆ రకంగా మీరు ఒకటే గుణం ఉండాలి దయా ఆరు పోవాలి ఆ రకంగా మీరు అప్రోచ్ అయినట్లయితే చాలా బాగుంటుంది కానీ మధ్యలో సెంటిమెంటాలిటీ రాకుండా చూసుకోవాలి సెంటిమెంటాలిటీ వచ్చిన స్వామీజీకి సెంటిమెంటాలిటీ నెయ్యి ఎక్కువ వేసేటనుకోండి కోలెస్ట్రాల్ ఎక్కువయ్యి స్టాంట్ పెట్టుకోవాలి అది సెంటిమెంటాలిటీ అలా ఉండకూడదు సెంటిమెంటాలిటీ రాకుండా చూసుకోవాలి అంటే సామాన్యంగా దృష్టాన్ని చెప్పాను తర్వాత ఇంకో మాట మా మన పలికే పలుకులో దయ ఉండాలి ఈ పలుకులో ఏమవుతుందంటే కొంతమంది దయ ఉంటుంది కానీ పరుషంగా మాట్లాడతారు అది ఎదరవాడు హర్ట్ అవుతాడు కొంతమంది మంచి మనస్సు కలిగి ఉంటారు కానీ మాట్లాడరు అలాగా ముంగిలాగా కూర్చుని ఉంటారు ఏమీ మాట్లాడ మంచి మనస్సే మాట్లాడదు దాంతో ఎగరవాడికి ఉత్సాహం లేకుండా అయిపోతాడు ఒకప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడకపోవడం అది చాలా దోషం ఇప్పుడు మీకు ఎవడైనా ఏదైనా సహాయం చేసినప్పుడు అయ్యా మీరు నాకు సహాయం చేసేది నేను చాలా సంతోషిస్తున్నాను నేను ఎంత కృతజ్ఞుడను అని మీరు అనలేదనుకోండి అనకపోతే వాడికి ఏం తెలియదు మీ మనస్సులో కృతజ్ఞత ఉంటుంది కానీ వాడికి ఏం తెలియదు తెలియకపోతే వాడు ఏమనుకుంటాడు అదే సర్వీస్ తీసుకుంటాడు తప్ప అసలు మంచి మాటే మాట్లాడు అని అనుకుంటాడు కాబట్టి మీకు హృదయంలో మంచితనం ఉంటే సరిపడదు ఆ మంచితనము వాక్కులో ప్రకటము కావాలను అదొక హెడింగ్ అక్కడ కంపాషన్ షుడ్ మేనిఫెస్ట్ ఇన్ స్పీచ్ స్పీచ్లో అది రావాలి దీనికి దృష్టాంతంగా రామాయణంలో రాముడి గురించి చెప్తూ ఇతరులకి కష్టాలు వచ్చినప్పుడు రాముడు అది తన కష్టం అన్నట్టుగా బాధపడేవాడతాయి భృశం భవతి దుఃఖిత ఆయన పాపం కష్టపెట్టుకునేవాడు మనస్సులో దుఃఖం ఉంది ఈ చిత్రం ఏమిటంటే ఈ దుఃఖము తనకేదో సుఖం కలగలేదనే దుఃఖం కాదు అయ్యో పాపం ఆ వ్యక్తికి జీవితం సుఖప్రాయం కాలేదే అని వీడు దుఃఖపడతాడు అది దయ చాలా గొప్ప క్వాలిటీ జాగ్రత్తగా పసి కట్టాల్సి ఉంటుంది వీటన్నింటిని ఈ లక్షణాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణి నమద